నమే య సంకే జగత్వే విద్యా చేతకృత్యోపీ శాస్త్రీయే క్షతి అయినా మళ్ళీ ఇంకోసారి శ్లోకం జరిగాను కదా ఉపయోగం కదా అయినా కూడా ఇంకోసారి అంటున్నాను మాములుగా లోకంలో ఒక ప్రశ్న ఒకటి నేర్చుకుంటా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని తర్వాత ఏం చేయాలి అని ప్రశ్న వేస్తారు ఆ ప్రశ్న అడిగేదంటే దాని అభిప్రాయం ఏమిటంటే మనిషి దృష్టి తెలియడం మీదే ఉంది తప్ప అది చెయ్యడం మీదే ఉంది తప్ప తెలియడం మీద లేదు అని స్పష్టం నా స్వరూపము తెలియడము అనుకున్నవాడు అని తెలుసుకున్నవాడు తెలుసుకుని ఏం చేయాలి అని ప్రశ్న వేయడం బై మిస్టేక్ తెలుసో తెలియకో తన స్వరూపము చేయడము అంటే కర్మ తన స్వరూపము అని అనుకున్నవాడు మాత్రమే తెలుసుకుని ఏమి చేయాలి అనే ప్రశ్న వేస్తాడు ఈ మాట మీద అర్థమంగా ఏం చెప్పిన ఆ ప్రశ్న వేసేదంటే వాడి అప్రోచ్ తప్పు అనమాట ఏదో చేయడం చేసినప్పుడు కృతార్థత వస్తుంది అనే దృష్టి చేయడం నా స్వరూపము అనే దృష్టి ఆ దృష్టి మీద ఆ దృష్టిని బట్టి ప్రశ్న వేస్తారు ఆయన తెలుసుకుని ఏం చేయాలి అంటే తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానము కర్మకి అందమైతే అక్కడికి పరిసమాప్తి అనమాట జ్ఞానానికి కర్మలో పరిసమాప్తి మానవ జీవితానికి పరిసమాప్తి కర్మ అని ఆ విధమైన ధోరణిని బట్టి ఆ ప్రశ్న వస్తుంది ఆ ధోరణి లేదనుకోండి సపోజ్ స్వరూపము జ్ఞానము కర్మ కాదు తెలుసుకోవటంలోనే కృతార్థత గలదు వేరే ఏమి చేయొచ్చు చేయకపోవచ్చు అది వేరే సంగతి పైగా ఆత్మస్వరూపము కర్త కాదు కాబట్టి ఈ అంశములను ఆ సరిగ్గా తెలుసుకున్నవాడు తర్వాత ఏం చేయాలి ప్రశ్న వేరే ఈజ్ Knowledge నాలెడ్జ్ ఈజ్ ఫాలోడ్ బై యాక్ట్ అని కాదు నాలెడ్ ఈ యాక్ట్ ఇప్పుడు అదే త్రాడనుకోండి మీరు పాము అని భయపడుతున్నారు పాము కాదు త్రాడే అని తెలుసుకున్నారు తెలుసుకుని ఏం చేస్తారు ఏం చేయదు విశ్రాంతిగా ఉంటారు తెలుసుకోకపోతే దుఃఖిస్తారు భయపడతారు ఇబ్బంది పడతారు తెలుసుకున్నట్లయితే విశ్రాంతిగా ఉంటారు అలాగే ఆత్మస్వరూపము పూర్ణము అని తెలుసుకుని ఏం చేస్తారు ఏమి చేయదు ఏమి చేయడు ఒకవేళ చేసి ఉంటే చేస్తారు కూడా కాబట్టి తెలుసు గురుతారు నో అండ్ బి సైలెంట్ నో అండ్ బి చేస్తేనే నో అండ్ బి సైలెంట్ సేమ్ రెండు ఒకటాయి నో అండ్ బి అన్నా నో అండ్ బి సైలెండ్ అన్నా ఒకటే అవుతూ ఉంటుంది ఏదైనా చేసి ఉంటే చేస్తారు కాబట్టి తెలుసుకోవడంతో కృతార్థత వచ్చేస్తుంది ఆ విషయాన్ని శ్లోకం చెప్తోంది జ్ఞాని కృతార్థుడు అయిపోయినాడు కృత కృత్య ఇంకా ఆయన అయినా కూడా లోకములను జూలను లోకముల జలను జవులను అనుగ్రహించే కోరికతో ఏవో కర్మలను చేసుకోవాలి ఏ కర్మలను చేస్తాడంటే అంతముళ్ళు చేసుకునే కర్మలను కొనసాగిస్తాయి అంతకుముందు మ్యాథమెటిక్స్ బాధ చెప్పే అలవాటు ఉందనుకోండి జ్ఞానం తర్వాత కూడా మ్యాథమెటిక్స్ బాధ చెప్తాయి అంతకుముందు ఏదో మరో అలవాటు ఉందనుకోండి మరో పని అభ్యాసం ఉందనుకోండి జ్ఞానం తర్వాత కూడా అదే పని చేస్తారు జ్ఞానానికి ముందు కారుమెకానిక్ అనుకోండి జ్ఞానం అయిన తర్వాత కూడా కారుమెకానిక్ గానే పని చేస్తారు ఎందుకంటే దానికోసం ప్రత్యేక ప్రయత్నం చేయక్కర్లేదు కదా ఇంకా మళ్ళీ మళ్ళీ ఒక్కగా నేర్చుకోవటం అని ఉన్నాం కాబట్టి అభ్యాసం పూర్వం జ్ఞానానికి పూర్వము ఏది అభ్యాసమో దానినే కొనసాగిస్తాదు అది దాని ఆలోచన తర్వాత ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది అది అది కూడా చెప్పారు ఇక్కడ ఈ శ్లోకంలోనే ఇంకో ప్రశ్న ఏమిటంటే ఆత్మజ్ఞాన ప్రైపోయినాడు ఆయన ఎందుకు కర్తృత్వ కతృత్వములు ఉండవు కనుక అయినా తప్పు పని కూడా చేసినా ఆయనకి తప్పు అంటది కదా ఉండే పాపములు రెండు కూడా ఆత్మజ్ఞానికి ఉండవు కదా కాబట్టి తప్పు కూడా చేస్తాడా అని ఒక ప్రశ్న అంటే దానికి సమాధానంగా చేయలేదు ఎందుకంటే ఆత్మజ్ఞానం రావడానికి ముందే తప్పు పని చేయలేదు ఆత్మజ్ఞానం వచ్చాక తప్పు పని ఎందుకు చేస్తాడు దాన్ని ఎలా అంటారంటే చీకట్లోనే మసక చీకట్లోనే నడిచి గోతిలో పడకుండా ముందుకు సాగినాడు అలాంటిది వెలుగులో కొట్టపోగలో వెలుగులో వెలుగు గోతిలో పడతాడా శాస్త్రీయ మార్గంతో వెళ్తాడు అశాస్త్రీయమైన మార్గంతో వెళ్ళాడు ఆత్మజ్ఞానానికి ముందు ఎప్పుడు లంశం తీసుకోలేదండి ఆత్మజ్ఞానానికి ముందు ఎప్పుడూ లంశం తీసుకోలేదు ఆత్మజ్ఞానం వచ్చాక లంశం తీసుకుంటాడా ఆత్మజ్ఞానానికి ముందు వంశం తీసుకోవడం పాపము అనే పాపం గురించి ముందు అంటే పాపం కలుగుతుంది నాకు వంశం తీసుకుంటే ఆత్మస్వరూపములకు పుణ్యపాపముల సంబంధం లేదు అని తెలియనప్పుడు కూడా లంచాన్ని తీసుకోలేదు పాపకర్మని చేయలేదు ఆత్మజ్ఞానం వచ్చేది నాకు పాపకర్మని చేస్తుందా చేయలేదు కాబట్టి శాస్త్రీయ మార్గంతో నేను ముందుకు సాగుతాను అహం మమక్ష దీని వలన నాకు కలిగే నష్టమేముంటుంది అని ఆత్మజ్ఞానం అన అనుభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు అక్కడికి ఆ శ్లోకం పూర్తయింది ఏం చెకలహపుత్ర విభిన్న విషయత్న పూర్వాపర సముద్రవతి ఇంకూడా అయిపోయిందా నేనిక ఏదో నా నేనేదో తోట నాకు మైండ్ సరిగ్గా దుర్తు లేవు ఈ శ్లోకం కూడా అన్నాను కాబట్టి రెండు మాటలు చెప్తాను అన్నా నాకు కొత్తగానే కనబడుతున్నాయి కర్మికి జ్ఞానితో కలహం ఉంటుంది జ్ఞానికి కర్మతో కలహం ఉండదు కర్ణికి జ్ఞానితో కలహం ఉంటుంది ఎందుకంటే కర్ణికి కర్మపై ఆసక్తి కర్మాసక్తి ఉంటుంది జ్ఞాని కర్మాసక్తితో అవతలకు వెళ్ళిపోతాడు కదా అదే జ్ఞానిని జ్ఞాని కర్మలను సపోర్ట్ చేయడు ఈ సామ్య కర్మలో వాటిని జ్ఞాని సపోర్ట్ చేయడు అదే సందర్భం వస్తే వాటిని నిరసిస్తాడు కూడా దాంతో కర్ణి జ్ఞాని ద్వేషిస్తాడు అంచేతనే పాఠం గట్టిగా వస్తే గంట గట్టిగా పడతాడు అంచేతనే దేవాలయంలో పాఠం చెప్పకూడదు దేవాలయంలో పాఠం చెప్పొద్దు అనే గుణపాఠం నాకు పూజ స్వామీజీ నేర్చు నేను ఒకసారి కూడా చెప్పాను ఇంట్లో నేను ఎక్కడి నుంచో వచ్చాను ఆశ్రమంలో ఉన్నాను ఎక్కడి నుంచి వస్తున్నాను నేను అడిగాను సేల స్పర్ధ చికాగో చికాగోలో ఏంటి అంటే కార్యక్రమం జరిగింది ఎక్కడ జరిగిందని ఆయన అన్నీ తెలుసు చికాగో అవన్నీ కొత్త నేను పిల్లలే అంటే అక్కడ శివా విష్ణు టెంపుల్ నుంచి దాంట్లో పెళ్ళిందని అది మంచిది అయిన ఎప్పుడు టెంపుల్ లో నువ్వు పాత్ర చెప్పకూడదు లైక్ దాట్ మీరు వచ్చారు లేరు వాళ్ళు హాల్ ఖర్చు సేవ్ చేత టెంపుల్లో పెట్టారు ఎవరు బూయిట్ అగైన్ టెంపుల్ లో పార్టీ చెప్పారు టెంపుల్ కు వాళ్ళు దేవుని దర్శించుకుని పూజ చేసుకుని గంట పుట్టి ప్రసాదం తిని వెళ్ళిపోతారు అందుకోసం వస్తారు వాళ్ళు పాఠం కోసం రాదు నువ్వు అక్కడ వెళ్ళి దుకాణం అక్కడ పెట్టేవింటే వాళ్ళు కంగారు పుడతారు తర్వాత పురోహితులకి ద్వేషం ఉంటుంది జ్ఞానశ్రవహ జ్ఞానం అంటే ద్వేషం కాబట్టి టెంపుల్ ఇంకా నేను అప్పటి నుంచి టెంపుల్ లో పాఠం చెప్పడం మానేశాను టెంపుల్ కు వెళ్ళి దండం పెట్టుకు పెట్టాలంటే పాఠం చెప్పడం ఉంటుంది సో ఆయన శక్త రూపం పెడితే పెట్టి చూసుకోవటం తీర్థం వస్తాడు తీర్థం విషయంలో జాగ్రత్తగా ఉండాలండ అలాగే ప్రసాద విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఎవరు తీర్థం ప్రసాదం అనేది వస్తూ ఉంటారు తీర్థ ప్రసాదాలను అలా అర్థం ఈ నెంబర్లో వాళ్ళు ఎదుగు చేస్తారు అక్కడ పాఠం మాత్రం చెప్పదు ఎందుకంటే వాళ్ళు ద్వేషిస్తారు జ్ఞానశక్ కాబట్టి ఆయన జ్ఞాని ఏమనుకున్నాడు కదితో నాకు కలహం ఏమున్నది అనుకున్నాడు కద్వికి కలహం ఉంటుంది అంటేనే జ్ఞాని వైపు నుంచి కలహం ఏమి ఉండదు కవి వైపు నుంచే ఉంటుంది కలహం నేను తూర్పు సముద్రం అయితే వాడు పొడబరి పొడమల సముద్రం మాకు కలహం ఏమి కర్మ నో నతు సాక్ష పే నిర్బంధో తర్వత్రి చెప్పోవాలి ముందు పరిపదార్థం ఇక్కడ వివరం చెప్పలే పరిపదార్థం ఇంకోసారి చెప్ప ఎందుకంటే సంస్కృతం కొంచెం నేర్చుకునే వాళ్ళం ఒకసారి ప్రతిపదార్థం చెప్తే విచారణ విద్యార్థించ్లోకాలు అలా అన్వయించేయడం అవి కొత్తగానే ఉంటాయి కర్మి కర్మికి వుడు వాగీషు దేహము వాక్కు నిర్బంధహ పట్టుదల నిర్బంధ అంటే పట్టుదల అని చెప్పారు నేను దానికి వేరే అనువాదము మెయిన్లీ కన్స్టైర్ అసేడా అతని ఫోకస్ అంతా కూడా మెయిన్లీ కన్స్టైర్ అంటే నిర్బంధి అనువాదం సో నేను చెప్పిన మాకు దేహము వాక్కు బుద్ధి మూడు కర్మ చేసి వాళ్ళు చూడండి లేదు దేహంతో కర్మ చేస్తాడు తర్వాత మంత్రాలు చెప్తాడు వాగ్ంద్రియంతో బుద్ధితో గుర్తు పెట్టుకుంటాడు మంత్రాలు మంత్రాలు అనేది కంకస్థం చేసి పెట్టుకుంటాడు అప్పుడకప్పుడు కాగితం చూసే చెప్తాను మంత్రాలు ఓ హోమం చేస్తూ ఉండి కాగితం చూసే చెప్తాడు అని చేస్తున్నా మళ్ళీ గుర్తు పెట్టుకుంటాడు ఎప్పుడు యోగ్యుడైన పురోహితుడు అని గుర్తు పెట్టు అటువంటి యోగ్యత లేని వాడు ఏది వస్తే చెప్పేసి ముందుకు తోసుకుపోతాం ఏమంతరం వస్తే ఆ మంత్రం అని చెప్పేసి అలా ముందు ఓసారికి ఓసారి వినియోగం తెలుసు నమస్తే మా ఇద్దా ఇది అందా బానే ఉన్నాడు ఆ తర్వాత ఇంకా టైం ఉందంటే ఇంకోట తగ్గిపోయి చాలా తక్కువ టైం ఉందంటే రెండు మంత్రాలు మింగ రెండో మంత్రాలు మేము చేస్తున్నాం ఎవరు చూస్తుంది అంటే అవి ప్రభి మీరు తీసుకుంటే బుద్ధిలో అన్ని పెట్టుకుంటారు కంఠస్థం చేసి పెట్టుకుంటారు ధీ ధీ అంటే గ్రంథధారణ సామర్థ్యం ఒక సెట్ ఆఫ్ మంత్రాల్స్ ని ముద్ర కింద పెట్టుకుని అది గుర్తు తెచ్చుకునే మంత్రాలు ఎప్పుడు అంటే కర్మ యొక్క దృష్టి ఇంత పెట్టు ఈ మొత్తం వ్యవహారానికి మెరక్క అంటే దేహము తో కర్మలు సాక్షి చైతన్యముతో దేహమునందరి కర్మలను సాక్షిగా దర్శించుతా మంత్రము చెప్తున్నప్పుడు ఆ మంత్రం భాగ్యం ఏస్తూ ఉంటుంది సాక్షి చైతన్యంతో మంత్రమును యొక్క మంత్రం యొక్క ఉచారణను దర్శించుట బుద్ధి యొక్క వృత్తులను కూడా అంటే బుద్ధి యొక్క చలనమును కూడా సాక్షిగా దర్శించుకుంటారు ఇది జ్ఞానం యొక్క స్వభావం జ్ఞానికి సాక్షి చేతన్యమునందు మాత్రమే పట్టుదల ఉంటుంది ఇది ఈ సృష్టికి మూలము మందు ఏమగలదు అని ఒక ప్రశ్న వస్తుంది సృష్టికి మూలము మంది ఏమగలదు అంటే మేక పదార్థము గలదు What is matter? What is matter? And then atoms are also. But then atoms can be subdivided. Particles are also. Throughout so the matter, when you have done it, that's low 99.9999% of Suryumya. Suryumya is not available. And then the attention is stressed. అంటే మీరు మ్యాటర్ లో ఏదైతే అనుకుంటున్నారో ఇది జీరో పాయింట్ జీరో జీరో జీరో జీరో వన్ పర్సెంట్ అది కూడా తొందరగా పార్టికల్స్ కింద డిమాండ్ ఈ పార్టికల్స్ ఏంటి వాటార్ డే పార్టికల్స్ వాటార్ డే అర్ డే మ్యాటర్ అలాడే వాటిని వాటికేసి చూసుకున్నప్పుడు అవి పార్టికల్స్ మ్యాటర్ లాంటివి హెల్ప్ మీరు వాటికేసి చూడనప్పుడు ఎనర్జీ లెవెల్ హెల్ప్ పార్టికల్ లేవ్ లేవ్ ఎనర్జీ పార్టికల్ అంటే మ్యాటర్ ఈ పార్టికల్స్ ని కూడా ఇక వ్యక్తంగా మ్యాటర్లను చెప్పడానికి తెలియజే కాబట్టి ఈ సృష్టికి మూలంగా ఏముంది అంటే మేము ఎవరున్నాం వాట్ ఈస్ మేము వేటరుడు అనే మాట నిలబడదు అయితే వేదాంతులు ఏమన్నారంటే అది జడవాదులు మూలంలో వేటలు ఉన్నది ఏంటి జడవాదులు వాళ్ళని జడా ద్వైతులు అంటారు ఈ ద్వైతులు ఉన్నదే వీళ్ళు సైన్స్ లోనూ పనికి కాదు వేదాంతంలోనూ పనికి కాదు వీళ్ళు ఏవో కర్మలకి ఉపాసనకి పనుకొస్తారు తప్ప బిలీఫ్ సిస్టమ్స్ కు పనుకొస్తారు తప్ప విచారము లో వీళ్ళు వాళ్ళ చేసే స్థానం ఉన్నది సైన్స్ తోసికూర్చేస్తుంది ద్వైతాన్ని వేదాంతము తోసికూర్చేస్తుంది కాబట్టి మ్యాటర్ ది బేసిక్స్ ఫర్ ది క్రియేషన్ అన్నవాడు జడాద్వైతి సరే వేదాంతులు జడాద్వైతులు కాదు అద్వైతులే అని ఆ జడాద్వేతులు కాదు వీళ్ళు చేతనాద్వైతులు చైతన్యము సృష్టివర్తమవులు అయితే చైతన్యమంటే ఏంటి అది చైతన్యం అంటే ఏంటి అది ఏడుక ఏదుకంటే ఏంటి ఎందుకంటే ఏంటంటే దేని వలన కళ్ళతో రూపములను చెవులతో శబ్దములను ముక్కుతో గంధములను ఆలసతో రసములను పక్కుతో స్పర్శలను ఏడు తెలుసుకుంటున్నారు ఎలిమెంట్ బోయింగ్ ఎలిమెంట్ ఆ ఎడుక అది చైతన్య అని చెప్పారు ఆ చైతన్యమే ఈ జగత్తుకు మోగో ఆ చైతన్యానికి స్పేస్ లిమిటేషన్ ఉండదు ఏంటంటే స్పేస్ కూడా చైతన్యంలోనే తెలియబడతాం ఆ ఎదుకలోనే స్పేస్ కూడా తెలియబడతాం కాబట్టి స్పేస్ యొక్క లిమిటేషన్ ఆ చైతన్యములకు ఉండదు కాబట్టి అది స్పేస్నెస్ బియాండ్ స్పేస్ అవధులు లేనిది సో వ్యాట్ ఆ చైతన్యము వ్యాట్ వితౌట్ ఎనీ బౌండరీస్ అది బ్రహ్మ అంటే అటువంటి బ్రహ్మ ఈ సృష్టితో మూల మూలంగా ఉన్నది ఆ బ్రహ్మ అదే స్కూ కూడా అదే ఆనందము కూడా కాబట్టి ఆ బ్రహ్మను తెలియకేందు పూర్ణత్వము గలదు అని చెప్పారు అయితే అంతటితో ఆగలేదు వాళ్ళ ఈ సృష్టికి మూలము నుండి ఏ చైతన్యము గలదో అదే చైతన్యము నూలందు కూడా ఉన్నది అంతేకాదు అది అది నీవే అయి ఉన్నాము అంది అయి ఉన్నాము అయితే ఆ చైతన్యము మేమే అనే అనుభవం పద్ధతి ఏమిటి ఆ అనుభవాన్ని పద్ధతి ఏంటి అంటే చూడు నీ ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకో దేహముతో తాబాత్మ్యము ఐడెంటిఫికేషన్ పెట్టుకున్నావా తప్పు దేహము ఇదం ఆ చైతన్యానికి డెఫినేషన్ అడిగారు వాళ్ళు హౌ డు యూ డి ఫైన్ ద చైతన్యం అని దానికి డెఫినేషన్ ఏం చెప్పాడో తెలుసుకున్నా అని ఏదైతే అది ఏది కాదు ఇదవు కాదు ఇదమును అమితము ప్రకాశింపజేస్తుందే తప్ప కాను ఇదూ కాదు అని అలాగే విషేదపూర్వకంగా ఆ చైతన్యాన్ని చెప్పారు దాన్ని విషేద పూర్వకంగా మాత్రమే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఆ చైతన్యములకు దేశ కాలం వస్తు అనే మూడు అవధులు లేవు మూడు అవధులు లేవు అంటే ఊరికే ఆ చైతన్యము పెద్దది గొప్పది అని చెప్పి ఊరుకోకుండా ఒకవేళ దానికి అవధులతో కల్పించాల్సి వస్తే దాని పూర్ణత్వానికి భంగమంతో కలగాల్సి వస్తే దేని వల్ల కలుగుతుంది దేశము కాని కాలము చేత కాని కలుగుతుంది కాబట్టి అంతకు నాలుగవది లేదు అవచని కలిగించేది మూడే ఆ మూడు రకముల అవచనం లేనిది దేశకాల వస్తు పరిచ్ఛేదీతం చేయకలితం అది మీ ఎల్లు ఉన్నది అంతేకాదు మీరు అదే అగుచున్నావు ఆర్త్ అని చెప్పిన అది మీరు అనుభవానికి తెచ్చుకోవడానికి అవకాశము కలదు ఇప్పుడు ఇక్కడ నువ్వు దాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి అవకాశం కలదు నువ్వు అనుభవానికి తెచ్చుకుంటే నీ సంసారం దుఃఖంతో తొలిపోతుంది నువ్వు ఆనందాన్ని పోతుంది ఆనంద స్వరూపుడు అవుతాది అని చెప్పారు వేదాంతుల యొక్క ప్రణాళికను మీ ముందు నేను చాలా సంగ్రహంగా పెట్టాను పెట్టానంటారా లేదా పది నిమిషాల్లో వేదాంతం మీకు చెప్పేసేదా పదిహేను నిమిషాల్లో మొత్తం వేదాంతం అంతా వచ్చేసి ఎంత సరళం అయితే ఆ చైతన్యాన్ని అనుభవానికి తెచ్చుకోవడం కాదు ఇప్పుడు సపో అనుభవాన్ని తెచ్చుకున్న మనం దాంట్లో ఇబ్బంది అది అనుభవ రూపం అది అనుభవానికి వచ్చేది కాదు ఇతరము అనుభవానికి వస్తుంది తప్ప చైతన్యం అనుభవానికి రాదు స్వయంగా అదే అనుభవమైంది ఇతరము దానికి అనుభవానికి వస్తుంది తప్ప అది దానికి అనుభవానికి రాదు అది అలా ఉంటుందంటే కాబట్టి అది దానికి అనుభవానికి వచ్చి అది ఆ అనుభవము మీరు చేరుకుని దాంట్లో ఉండిపోయే తప్ప దాన్ని పట్టుకునే చేయకూడదు దాన్ని మీరు తెలుసుకున్నారనుకోండి అది ఇతరం అయిపోతుంది నిజం అయిపోతుంది అనిజం చేయండి కాబట్టి దానిలో నిలిచి ఉంటుత దాని ఎందు నిర్మంస దాని ఎందు తరయము సముద్రమునందు విలీనమైనట్లుగా దాని ఎందు విలీనమగుత అంటే ఉంటుంది తప్ప దానిని తెలుసుకోవటాంతో ఉండదు ఇట్ ఈస్ అన్నో అండ్ అన్నోయము అది చైతన్యం అనితం అది మీ ఎన్నో అయితే దాన్ని ఆ అనుభవ రూపమైన ఆ చైతన్యమును చేరి దాని ఏంటి విడిచి ఉండే పద్ధతి ఏంటి అంటే దానికి ఉపాయము సాక్షి భావం డెఫినెషన్ ఏంటి వచ్చింది అనితరం చైతన్యం కదా అది అనిట చైతన్యము ఇదం వర్గానికంతకీ సాక్షిగా ఉంటుంది సాక్షి అన్నది ప్రోఫెషన్ సాక్షి అన్నది అల్టిమేట్ సూత్రం ఏమిటో ప్రోఫెషన్ కానీ మీకు అనుభవానికి వచ్చేటువంటి చక్కని ఉపాధుని సాక్షిసార్ మీరు సాక్షిగా ఉండే ప్రయత్నం చేయండి దీన్ని ఈ విధంగా వేదాంతులు బోధించారు రమణ మహర్షి కూడా దీన్ని చాలా బాగా దుఃఖము గలదు ప్రతి ఒక్కరు దుఃఖము గలదు అంటూ ఈ సంసారం సంవసారంలో నాకు దుఃఖము లేదు నాకు సుఖమే కలదు నవడు మీకు ఎవడమే కనపడతారా కనపడదు అందరూ దుఃఖము అనుభవిస్తూ ఉంటారు అంటే పైకి ఎలా పైకి ఎలా పోషకంగా కనపడతారే తప్ప లోపల ఛద్రములతో సతమతం అవుతూ ఉంటారు సో నాకు దుఃఖము కలదు ఓకే దుఃఖము ఎవరికి నాకు నేను ఎవరు అని ప్రశ్న వేసుకోమన్నారా నేను ఎవరైనా ప్రశ్న ఎందుకు వేసుకోవాలంటే దుఃఖము నాకు అని అన్నప్పుడు మీరు ఏ లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్ నుంచి పైకి పోయేటువంటి ప్రశ్న నేను ఎవరు మీరు నేను ఎవరు ప్రశ్న ఎప్పుడైతే వేస్తారో దుఃఖముతో మమేకమైన ఆ పరిచ్ఛిన్నమైన అహం నుంచి పైకిపోతారు అప్పుడు నీకు ఆ దుఃఖము సాక్ష్యముగా కనపడుతుంది నేను సాక్షి స్వరూపుడుగా నేర్చుకుంటారు నేను దుఃఖము నీకు సాక్షియే తప్ప దుఃఖి కాదు అని ఒక దుఃఖ సాక్షియా అదే అదే సిద్ధాంతం ఇప్పుడు రోడ్డు మీద ఏదో ఒక ఊరేగింపు రోడ్డు మీద ఎప్పుడూ ఊరేగింపు లేదు ఏదో ఊరేగింపులు ఉంటాయి ఇండియాలో అంతా ఊరేగింపు లేదు రోడ్డు మీద ఏదో ఊరేగింపు వెళ్తోంది మీరు పైన బాల్కనీలో నిలబడి లేకపోతే టెరెస్ మీద నిలబడి చూస్తున్నారు మీరు ఊరేగింపులో భాగమా ఊరేగింపు సాక్షియా రోడ్డు మీద శవయాత్ర శవాన్ని మోసం పోతున్నారు మీరు టెరేస్ నుంచి చూశారు అప్పుడు వెళ్ళి స్నానం ఎందుకంటే సాక్షి తప్ప శవయాత్రలో కారణం కాదు అలా దానిపై గబాబు ఎట్లా దిగి శవయాత్రలో జాయిన్ అయ్యారనుకోండి అప్పుడు ఇంటికి వచ్చి స్నానం చేయాలి అని ఒక పద్ధతి సాక్షికి అసలు నిజానికి శకున శాస్త్రంలో ఏముందంటే మీరు ఎక్కడికైనా వెళ్తుంటే కనపడితే మీ పని చక్కగా పూర్తవుతుంది అని శవదర్శనము మార్గమధ్యంలో శవదర్శనము శుభ సూచకము అని చెప్పారు కాబట్టి సాక్షిగా ఉన్నప్పుడు ఆ శవము మిమ్మల్ని లేపము చేయరు మీకు అపవిత్రతను కానీ అశుచిని కానీ కనిపించదు అసలు దుఃఖములకు సాక్షిగా ఉన్నప్పుడు మీకు దుఃఖత్వము అనుభవానికి ఆ సాక్షి యొక్క అలేపత్వము దాన్ని మీరు ఆ జగత్తులకు మూలంలో ఏ చైతన్యము గలవని చెప్తున్నామో అనిదం చైతన్యము అది మీ స్వరూపమే అని మీకు తెలిసిపోతుంది తెలిసిపోతే ఆ చైతన్యమే ఆనందం విజ్ఞానం బ్రహ్మ విజ్ఞానం అంటే అదియే ఆనందం అదియే బ్రహ్మ ఆ బ్రహ్మ రూపంగా మీరు ఉండిపోతారు అది జ్ఞానం ఇప్పుడు ఆ శ్లోకానికి ప్రతి పదార్థం ఇంకోసారి చెప్దాం చెప్పామా అదే చెప్పాను కొంత చెప్తే అంతా చెప్పలేదు సాక్షిని సాక్షి సాక్షిని సాక్షిందైతే నా ఉండదు ఏమిటి ఏమిటి అనండి ఏమిటి దేహము వాగేంద్రియము బుద్ధి అని వాటి ఎందు పట్టుదల ఉండదు సాక్షి ఎందు ఈ పట్టుదల ఉండదు పట్టుదలంటే లేపము ఉండదు మనుషులు ఏ ఉంటాడంటే దేహమును బట్టి తన స్వరూపాన్ని నిర్ధారించుకుంటాడు దేహము నల్లగా ఉంటే నేను నల్లగా ఉన్నాను అంటే అది అలా ఉంది అసలు దేహం యొక్క నల్లధనము దేహానికే ఉంటుంది నాకు ఉండదు సాక్షింది ఆ ఒకరు వాడి జీసు ఉండదు ఇప్పుడు జ్ఞాని యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే జ్ఞానిన జ్ఞానికి సాక్ష్యలేపత్వే సాక్షి యొక్క లేపము లేని స్థితి ఎందు నిర్బంధ పట్టుదల కాబట్టి జ్ఞాని యొక్క ఫోకస్ ఎక్కడ ఉంటుందో సాక్షి అసలీ సాక్షి నేటి లేపము అంటే తెలుస్తున్నా అండి లేపము అని మీరు ఆయుర్వేదంలో ఒంటి మీద మర్దనా చేయడానికి ఉపయోగించి దాన్ని ఏమంటారు లేపము అంటారు ఆయుర్వేదం వాళ్ళు ఒంటి మీద మర్దనా దేంతో చేస్తారు ఆమదంతో ఏదో అలాగే ఏదో పట్టుకొచ్చి మర్దనా చేస్తారు ఆమదము లేకపోతే ఏదో అది ఒంటికే పట్టిస్తాయి దాన్ని వదిలించుకోవడానికి వీళ్ళు నాలుగు అర్థంలో స్నానాలు చేయాల్సి ఉంటుంది ఆ లేపము ఇప్పుడు మేము లేపం అంటే ఇప్పుడు వెళ్ళిపోతుంది అది చెప్పక్కన అది పట్టేస్తుంది అది పోదు మీరు ఎంత పట్టితోన్నా పోండి అలా పట్టేస్తుంది దాన్ని లేపము సంసారంలో అలాగే ఆ దేహము రాజంద్రియము బుద్ధి వాటిలో ఉండేటువంటి ద్వంద్వములు దేహముందు ఏం ద్వంద్వలు ఉంటాయి సుఖము దేహముందు పుట్టుపచ్చాలు ఉంటాయి బుద్ధి ఎందు సుఖము దుఃఖము ఉంటాయి ఇటువంటి ద్వంద్వములు ఎందు తదు కొను ఉంటారు ఆ ద్వంద్వాలు పట్టే ఆ లేపము జ్ఞాని యొక్క ఫోకస్ తన సాక్షిస్వరూపుడనైనా నేను వీర్లు ఇస్తున్నాము నాకు లేపము లేదు లేపము అనే మాట మీకు అర్థమైంది కదండి మామూలుగా చందన చర్చిత అనే చర్చ అంటే పైన పూత పైపూత లేపము అంటే కూడా అలా తెలియదు పైన చూసేయడం అలాగే సాక్షికి ఇవన్నీ సుఖదు సుఖదు ద్వంద్వములను సాక్షికి పూయడం దాంట్లో చాలా గట్టిగా నిలిచి జ్ఞాని ఉంటాడు ఇతరత్ర ఇతరమునందు దేహము ఇంద్రియమును మనస్సు అనే అనాత్మల నా నిర్బంధము ఉండదు హీ అది దాని పెద్ద పదార్థం చూడండి ఇప్పుడు మీరు మీ జీవితం చేస్తూ చూడండి మీ జీవితంలో అనేక ఘటనలు అలా ప్రవాహ రూపంగా పోతూ ఉంటాయి మీ జీవితాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి సో బాల్యము బాల్యంలో వాళ్ళ రీచ్ కొంత తిరిగిటట్లు కొంత తెలుగు తక్కువ ఆ తర్వాత చదువు సంఖ్య ఆ తర్వాత ఏదో యూనివర్సిటీ చదువు ఈ చదువు ఈ లోపులో పెళ్లి పేరంట ఆ తర్వాత మళ్ళీ పెళ్లికి సంబంధించినటువంటి కొట్లాటలు కలహములు ఆ తర్వాత ఈ లోపల కాకరము జ్యోషములు డబ్బు సరిపడింది సరిపడింది అప్పు చొప్పు తర్వాత సంతానము సంతానంతో కొంత శోభ కొంత గర్వము కొంత సుఖము తర్వాత మళ్ళీ అడిగి తోడు దుఃఖము అసంతానం తిరిగి పెద్దవాళ్ళు ఏమన్నమాట లేదని అదొక సమస్య లాగా జీవితం అంటే మానవ జీవితం అంటే అనేక ఘటనలు ఉంటాయి ఈ ఘటనలు సంసారికి మాత్రమే కాదు జ్ఞానికి కూడా ఉంటాయి జీవితం అనగా ఆఫ్ ఈవెంట్స్ ఒక ప్రవాహ రూపంగా ఘటనలు అలాగా జరిగిపోతూ ఉంటాయి ఆగం ఒక ఘటన ఇంకొక ఘటన తోసుకొచ్చేస్తూ ఉంటుంది ఆగిపోతూ వీటి ఏమైపోయినా కూడా ఘటనల వచ్చేసుకునే ఉంటాయి వాటిని ఆపలే ఆత్మ శక్తి ఏమి కాలాన్ని పట్టుకుని ఆపగలరా కథల్లో అలా చెప్తాడు కథంలో ఏం చెప్తాడంటే తెల్లవాడితే పోతాడు అంటే తెల్లవాడకుండా సూర్యుడు ఉపయోగించకుండా ఆవిడే ఆ పతివ్రత ఏమో చేసింది మా ఆత్మీయం చెప్పడంలా చెప్తాడు అంతేగాని దాన్ని డెటరల్ గా తీసుకుని ఆయన ఎవడో ఆ సన్యాస ఆయన ఏమన్నాడంటే నేను సూర్యుడు ఉదయాన్ని ఆపేశాను అన్నాడు ఆ తర్వాత ఏదో కేసులో ఎదుర్కొని దేశం నుంచి పారిపోయి అక్కడెక్కడో హైకోర్లోనో అక్కడెక్కడో దంతాలు పడుతున్నాడు మళ్ళీ వార్త నిలపడలేదు పారిపోయాడు ఈ సూర్యుడు ఉదయాన్ని ఆపేసాను సమర్థుడు పోలీసు ఆపలేకపోయినాడు అంటే ఇదంతా బ్లాక్ బీల్ బ్లాక్ మాస్టర్ అంతకంటే కనుక ఈ ప్రవాహం ఎవరు ఆపలేడు ఆ కాల ప్రవాహంలో అలా వచ్చేస్తూ ఉంటాయి అలా వచ్చేస్తూ అలా చేస్తూ వచ్చేస్తూ ఉంటాయి చాలా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు శుక్రవారం మనం సాయంకాలం క్లాసుకొచ్చి ఇప్పుడు రెండేళ్ళకి కట్టతాం శుక్రవారం సాయంకాలం క్లాసుకొచ్చి శనివారం నాడు ఏదో డబ్బు ఆయాసం వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు బ్లడ్ టెస్ట్ చేస్తే ప్యాన్కర్ ఉందని ఆయన అలా ఉంటాయి ఘటన ఆ డ్యాన్స్ అంతా ఆయన దేహాన్ని ధర చేస్తాడు అలా ఉంటాయి అలా తోచుకొచ్చేస్తూ ఉంటాయి కొన్ని మంచి కూడా తోచుకొచ్చేస్తూ ఉంటాయి అసలు మంచి కూడా తోచుకొచ్చేస్తూ ఉంటాయి మీరు దేమే ఆపలేను అయితే జ్ఞానికి అర్జానికి తరగతి ఈ ఘటనల యొక్క ప్రవాహము నాకు ఒడ్లో నెలకొని ఉంటాడు సాక్షిగా లేపము లేకుండా ఉండగా అంటే డిటాచ్డ్గా ఉంటాడు అయినా సంసారి ఆ ప్రవాహంలో పని కొట్టుకుపోతూ ఉంటాయి అంతే తేడా కాబట్టి సో జ్ఞానికి ఈ ఘటనల యొక్క ప్రవాహం ఏదైతే కలదు కాల ప్రవాహము ఆ ఘటనల యొక్క ప్రవాహము ఇది అది ఒక సినిమా తెర మీద షో ఉంటుంది ఫ్యాషన్ షో ఆ షో సినిమా హాల్లో వన్ సింటే వస్తుంది అది అది పోతుందంటే పోయింది పోయిందంటే కొత్త సీనే తప్ప పాత సీన్ మళ్ళీ అలా పోతూ ఉంటుంది ఫ్యాషన్ దేనికి అటుకో స్టిక్ అవ్వడం తర్వాత థింగ్స్ ఉంటాయి థింగ్స్ ఘటనలకు స్టిక్ వస్తువులకు స్టిక్ వస్తువులకు కూడా స్టిక్ అవ్వడం వస్తువులకు స్టిక్ నా వెండి కంచం అని వెండి కష్టాలు ఇంకా సిక్ అవుతుంది నేను తీసుకెళ్ళి కాల్చిన ఎన్ని కంచుకోకూడదు సిక్ మనిషి అజ్ఞానం నా ఆస్తి తీరిపోతాడు ఆస్తి ఎక్కడికి ఆస్తి అక్కడే ఆస్తి ఎవరో ఇంకొక ఉంటాడు తర్వాత నా వాళ్ళు అనే ఎవరో పెట్టుకుంటాడు భార్యాపుత్రాలను ఎవరు నా వాళ్ళు అని వాళ్ళు బతుకున్నగా నేను ఆ వాళ్ళ ఉన్నా కాదు ఆ సందేహంలో ఉంటుంది పోతాడు ఖర్చే పోతాడు కాబట్టి స్టిక్ అవుతాడు సంసారి జ్ఞానం స్టిక్ అవ్వదు స్టిక్స్ నాకే నాకే ఆస్తి అనేది ఏముండదు జ్ఞాని అయ్యా మీ ఆస్తి నేను తీసేసుకుంటా తీసేసుకుంటాడు అయ్యా మీ జ్ఞానికేలా ఉంటారు అనేపం అక్కడ పట్టుదల ఉంటుంది తప్ప ఇది నాది ఇది నాది అనేది ఉండదు తర్వాత ఇంకొకటి నేను ఇంకో విషయం చెప్తా ఈ అలేపం ఎక్కడి నుంచి వచ్చిందో అలే పత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో సాక్షిత్వం ఇప్పుడు మీరు దేహము వాయింద్రియము బుద్ధి వాటి ఎన్ని మీ నిర్బంధం మీ నిర్బంధము గతముపై ఉన్నదిపై ఉన్నది అంటే కదా దేహము అంటే గతము కదండి నాకు అరవై ఏళ్ళు వచ్చాయండి ఇది గతమా వర్తమానమాట తర్వాత ఎప్పుడో కనిపిస్తుంది సుటిలో మంత్రాలు చదువుతున్నాడు అంటే అది గతంలో వర్తమానమా లేకపోతే ఎప్పుడో పోగొట్టుకున్నాడు సంపద గురించి కూర్చొని గుర్తిస్తున్నాడు అంటే నీటి దృష్టితో గతం మీద ఉంది నా భార్య గతమా వర్తమానమాట వాడు నా కొడుకు గతమా వర్తమానమా ఇప్పుడు నేను పెంచి పెద్ద చేసాను నా చెప్పిన మాట వినలేదు అన్నాడంటే మీరు గతంలో బతుకుతున్నాడా వర్తమానంలో బతుకుతున్నాడు ఈ సంసారంలో ఉన్నాటండి ఎంత మూర్ఖంగా ఉంటాను గతంలో బతుకుతూ సాక్షి గతంలో ఉంటాడా వర్తమానంలో ఉంటాయా వర్తమానంలో ఉంటాడు అంత డిఫరెన్స్ సాక్షికి జ్ఞానికి అజ్ఞానికే అంత డిఫరెన్స్ మీకు సరళంగా చెప్పాలంటే సంసారి నెమ్మది ఆధారంగా బతుకుతూ ఉంటాడు స్మృతి ఆధారంగా బ్రతుకుతాడు నిద్రలేస్తాడు సంసారం నిద్రలేస్తాడు నిద్రలేస్తూనే నా ఇల్లు నా బాధ నా ఆస్తి నా భార్య నా కొడుకు అలా నిద్రలేస్తాడు అది నిదరించదు అది స్మృతి తప్ప వేరే ఏమున్నది అక్కడ వేరే జ్ఞాని నిద్రలేస్తాడు నిద్రలేసేప్పటికీ సూర్యుడు చంద్రుడు ఆకాశం పృథులు వీటిలో వాయువు అగ్ని వీటిలో ఏ ఒక్క ధాన్యం మీరు నాది అనగలుగుతారా వాయువు నాదే అంటారా పృథ్వని నాదే అంటారా సూర్యుని చంద్రుల్ని నాది అనగలుగుతారా కాబట్టి ఆ విధంగా ఆ ఆ మెమరీని నిలబడే నా అభిప్రాయం మీ అండ్ మై రిలేటెడ్ మెమరీ కాబట్టి ఆ మెమరీ తోటి జగత్తుని ఎలా ఉందో అలా చూస్తారు తప్ప స్మృతి అనే అర్థాల నుంచి అర్థం ద్వారా చూడదు స్మృతి అనే అర్థం పై జగత్తు ఎప్పుడైతే ఆ జగత్తు చాలా వికారంగా ఉద్యోగంగా కనపడుతుంది ఆ స్మృతి అనే అర్థాన్ని పక్కన పెట్టేసి సాక్షిగా అంటే మీ స్వరూపంలో మీరు ఏదీ కాదు అప్పుడు మీరు జగత్తును చూసినట్లయితే జగత్తులో అంతా సౌందర్య కనపడుతుంది కాబట్టి మీరు చెప్పండి నేను ఈమెకు భర్తను అని జగత్తుని చూశాడు అనుకోండి ఆ దృష్టితో జగత్తుని చూశాడు అనుకోండి వాళ్ళకి ఆ జగత్తులో దుఃఖం కనబడుతుందో సుఖం కనపడుతుందో నేను వీడికి తండ్రిని అని జగత్తుని చూస్తే వాడికి దుఃఖానుభవానికి వస్తుందో సుఖ నేను ఇది అది కాదు ఏది అని సాక్షిగా జగత్తుని చూశాడనుకోండి మరికి నేను దుఃఖానుభవానికి వచ్చే ప్రసక్తే ఉండదు కాబట్టి సాక్షి భావంలో ఉండే జ్ఞానికి సంసారికి భయంకరమైన తేడా ఉంటుంది తర్వాత ఇంకొకటి చెప్తాను మీరు గమనించండి నిద్ర లేచేది సంసారి వారికి ప్రపంచం కనపడుతుంది వాడు చూసే ప్రపంచము ఎదుర్కొండా ఉన్న ప్రపంచం కాదు వాడి గతకాలీన మెమరీస్ అన్ని తయారు ప్రపంచం కనపడుతుంది అని చెప్పి ఆ ప్రపంచం సత్యమైన ప్రశ్న ఎందుకంటే అది దానికి నెనరు బ్యాక్ ఉంటుంది ఇది నా ఇల్లు అనంటే ముప్పై ఏళ్ళ స్మృతి ఉంటుంది ఈ నా భార్య అనంటే యాభై ఏళ్ల స్మృతి యాభయో వివాహోత్సవం కూడా చేసుకున్నాడు అంత స్మృతి దాని వెనకాల ఉంటుంది అర్థమవుతుంది లభు అంతటి స్మృతి దాని రకాలు ఉంటుంది ఆ స్మృతితో చూస్తాడు జగత్ ఆ జగత్తు నిత్యా అది ఎంత మిత్య సగం ఫిఫ్టీ పర్సెంట్ మిత్య హండ్రెడ్ పర్సెంట్ నిత్యాలు అనుకుంటాడు నిత్యా ఏంటని అడిగిన వేదాంతి ఒకరి వేదాంతే కాదు ఇది మాట సాక్షి సాక్షి ఎలా చూస్తుందో తెలుసు మెవరూ లేకుండా చూస్తాడు దాంతో ఎదురకుండా కనపడడం ప్రారంభించలేం చేయగచ్చు అంతకు ముందు లేకుండా సడన్ గా కనపడుతోంది మళ్ళీ పోయి అది కూడా అంటే అది చైతన్యంలో క్షణికముగా ప్రకాశించే నిత్య అది సత్యం కాదు అనే విషయము జ్ఞానికి సాక్షికి అనుభవ రూపంగా తెలుస్తూ అరే విజ్ఞాన ప్రపంచం కళ్ళు కుడిచినప్పుడు అలా కనపడుతూ ఉంటుంది దానికి సారము లేదు కన్ను దానికి కన్ను రూపాన్ని ఇచ్చింది తప్ప దానికంటే రూపముందు యథార్థత లేదు అనే విషయము చాలా స్పష్టంగా తెలిసిపోతుంది ఎవరికి జ్ఞానికి కారణం సాక్షి రూపంగా దర్శిస్తాడు కనుక ఆ మెమొడీ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా పట్టుకొచ్చి దర్శించడు కనుక జగత్తు క్షణికమని అది దృష్ట్యమే తప్ప యథార్థం కాదని చాలా సరళంగా తెలిసిపోతూ ఉంటాడు అంచేతనే సాక్షి రూపంగా ఉన్నవాడు జగత్తుతో ఎత్తి లేపమును కలిగి ఉండదు చూడండి అందరూ కళ్ళతో ఎలా చూస్తున్నారో జ్ఞాని కూడా అదే విధంగా కళ్ళతో చూస్తాడు అందరూ చెవులతో వింటున్నట్టుగానే జ్ఞాని కూడా చెవులతో వింటాడు అందరూ పదార్థములను భుజించినట్లుగానే భోజనం చేసినట్లుగానే జ్ఞాని కూడా అలాగే భోజేస్తాడు అందరూ రోగం జ్వరం పడ్డట్టుగానే అప్పుడప్పుడు జ్ఞాని కూడా జ్వరం పడుతూ ఉంటాడు జ్వరం పడ్డ సంసారికి దేహము శిథిలమై నీరసంగా తయారవుతుంది ఓపిక లేకుండా జ్ఞాని కూడా అలాగే అవుతుంది వాడి దేహం కూడా శిథిలం అవుతుంది నీరసంగా తయారవుతుంది కానీ ఈ దీంట్లో పూర్తిగా మునిగిపోయి ఉంటాడు సంసారి అంటే దీంట్లో అంటే దీంట్లో చూసే దాంట్లో వినే దాంట్లో తినే దాంట్లో రోగంలో సంసారి చూస్తూనే ఉంటాడు వింటూనే ఉంటాడు రోగం నడుస్తూనే ఉంటుంది మొన్న నిండుతూనే ఉంటాడు నీరసపడతాడు కానీ దాంట్లో ఉండే దానికి అతీతంగా సాక్షిభావంలో ఉంటాడు ఈజ్ నాట్ ఈ నీట్ కాబట్టి సాక్షిభావం అనేది చాలా గొప్పది సాక్షిభావంలో ఉన్న జ్ఞాని ఎదురు ఈ ఈ సంసారము కంటే ఒక అడుగు వెనక్కి వేసి దాన్ని చూస్తూ ఉంట డిటాచ్డ్ నిర్లేప నిర్లిప్తుడిగా ఉండిపోతాడు తర్వాత సాక్షిభావంలో ఇంకో విశేషము కలదు